అధ్యాయము తుమ్మిది ఇట్లు రుద్రేంద్ర బ్రహ్మరుద్రేంద్రసిద్ధసాధ్యపురస్సరులైన దేవముఖ్యులందరు అడగలిగి అనేక ప్రకారుల వినూతి రోషసంరంభవిజృంభమాణుండైన నరసింహదేవునిడగ్గరవిరచి లక్ష్మీదేవిలిచి ఇట్లనిరి हरिं बट्टुदे हरिसे निपुणमति हरिगति सदा रतिविनी सी नर हरिरोष मुडिपवव हरिवर मध्या अनि नियकुनि महोत्कू आकलकंठि नरकंठी रौन उपकुनकुंजन प्रलयाकबिबुपगिदीन गा मुदुभादू शिखिशिखा सबुचलूचूपेडुगा चूर्किदभासुरमुगा वीर रौद्रभुतावेशुगा भूरि कृपारसस्फूर्ति गादु भयदंष्ट्राकुरु प्रभलुगपेडुगा दरहसीता రుసింహ కామిని జన సులభ కఠిన నరనృసింహ విగ్రహముగా జనసూలభ విగ్రహముగా విదీయుల్లి విష్ణువలన కన్నదియ భీషణాకారమూ దనని గమకముగను పలికి నగడులిభుడు ప్రతివనమూలం బలూ కడని నిలూచు శశిముఖి బలూ విడి హృదయమున తనవూ భయమునూ కదురన్ ఇట్లు నరహరి రూపంబు వారి నివాసి నివీక్షించి శంకించి శాంతుండైన వెనుక డగ్గరియేదనని చింతింపు చున్నా వారిజసంభవుని రోషంబు నివరింప ఇతరులవిదని ప్రహ్లాదుజీరి ఇట్లని ఏ తీ్రమగురోషమునమీ తండ్రి నిమిత్తమున జగ క్రిదారుణమూర్తి వేండ్రమువిడువడుల్లన తండ్రీ శీతలుయసేయే అనిన నౌగాకయని మహాభాగవతేఖరుడైన బాలకొండు కరకమలంబులుకూించి మందగమనంబులన మంద వినయ వివేకంబుల దేవుని రసింహదేని సన్నికి సార్ గదండ ప్రణమంబులు శి భారాధీనుండగుణయండా కరుణాయత్తచిత్తుండీ ప్రాభవముప్పనుత్కటృపామతియైక గజీరి బాలుని లోకా సంశోతదృష్టిసములజూచుచు బాళునిమౌళియందులోకాభినుతుండు వెట్టిన సురాంతకుడు ఉద్భకాళసర్పభీతాభయనశస్తమునర్గల మంగళహేతుహస్తమున్ इट्लु हरिकस्पर्शनमुन भय विरुंडु ब्रह्मज्ञानसहतुंडुनु पुकितहुंडुनु सुत्सोषाष्पलिधारा समूहंडुनु प्रेमातिशयगद्गदभाषणुंडुनु विनयेकूषणुंडुनुकाग्रचित्ंडुनु भक्तिपरांडुनु नई अदेऊन चरणकमलबुलुधनहृदय बुन निलिपिकुनि కరకమలబులు ముకూంచి ఇట్లని వినుంచే ప్రహ్లాదు నరసింహమూర్తిని స్తుంచుట అమరుల్ సిద్ధులు సంయమీశ్వరులు బ్రహ్మాదుల్ సతత్పర్యచిములం నిన్ు బహు నిత్యంబున్ ప్రకారూల నిత్యంబున్విచారి పరముముట్టన్ నుతిసేయనోపరట నేరక్షస్తనూజు డర్వమదోద్రిక్తుడ బాళుడన్ జడమతి వర్ణింపశక్తుం డనే తపమున్ వంశము తేజము తేజమున్ శ్రుతము సౌందర్యంబునుోగమున్ నిపుణు ప్రాపపౌరుషములూన్ నిష్టాబల ప్రజ్ఞన్ జపయోగంబులుజావీశ్వరవసుష్ి దిధందంబున భక్తి సుదాన భక్తియవలం దాత్పర్య సంయుక్తుడై అమలజ్ఞానసుదానధర్మరీ నిర్మత్సరములనసూయల గడుం సుధాత్రీసుముకంటి మనోర్థ నిన్ను శ్వపచుండుముక్షుడు మనోర్థప్రాణవాక్కర్మముల్సమతయిని నిజవంశ్రీకరుండ అండ్ేసియారాధనములజేపట్డీశ్వరుడుగుటే టునుకోటసిద్ధమీశ్వరు నకూనత్బులే కున్నడు పూర్ణుడు ఐననత్ములీరార్పణంబులుగజేయూటర్మంబు శనే అద్దంబుజూచినళికలలామంబు ప్రతిబింబితం బుపగిది మరల थ मुलुदोचुा ननिकुद्धि भक्ति सेवलुनु भक्ति मेच्सडंबुल गेडुरु परमकुणुुंडु हरि भक्तबाधवुंडु కావున నల్పుడ ల్పుడ సంస్తిగా వించపులేకలనేరుపునన్ నీ వర్ణనమున ముక్తికి వున విద్యను జయించి పురుషుడనంత డవైనశనీయజ్ఞశిరములనిడుకొనిచేయు బ్రహ్మాదులమరులుభయముందుచున్నారు నీ భీషణాకృతి నేడుచూచి గాని రోషంబుమానుచిరవిగ్రహముల గావు లోకములకు వృశ్చి పన్నగముల భంగి భయముజేయ అసురు మద్దిిదివి సాధు హర్షమీయనవతరించిన పనిదీరేనైల నిర్మల కలుషహారివి సంతోషకారివనుషు నిందలూరులకూలు నిర్మ ఆత్మా ఖరదౌష్ట్రాభ్రుకీసటానఖయుగ్రధ్వానయన్ రక్తకేసరయూన్ दीर्घतरांत्रु भास्व नेुन्नई नी नरसींहाजूचिने विरव पूर्ण क्रूरदुर्वादुर्भर संसारदवाकं विरतू नीपद आश्रयुजेय ద సకలయోనులందోగదుఃఖ సంయోగజనితంబైన శోకానంబునదహ్యమానుండనై దుఃఖనివారానిదేహాభిమానంబున మోహితుండనై పరిభ్రమించు సున్న ఏను నాకుమ్రియుండ సకుండవు పరమదేవతౌ అైన నియోగబ్రహ్మగీతంబులైన లీలవతారులపఠీంచుసు రాగా నిర్ముక్తుండనై దుఃఖపుంజం బులదరించి చరణ కమల భవీయచరణకమలస్మరణసేవా నిపుణులైన భక్తులంజేరీద బాళునిందల్లిదండ్రులూను రోగిని వైద్యదత్తం వైిన ఔషధంబును సముద్రంబున ముని గేడువాని నావయును తరులురక్షింపలే నితరంగున సంసారతాపంతప్యమానుండైనీచేతనుపేక్షితుండైన వానినుద్ధరింప నీవుదనన్యు తుండు గాడు బురనేవ్వండికృత్యం బునవ్వని చైతంబ్రేరుతుండే ఇంద్రియ బులం జీసి ఏమికురకూవ్వనికి సంబంధీయై ఏ స్థలం బునా ఏ సమయం ఏ గుణం బున నపరం వైన జనకాదిం బుననుపాదించి పరం వైన బ్రహ్మాదిం బునూపాంతరం బునందించు అట్టి వివిధ ప్రకారుల నియోన్యవ నిత్యముక్తుండవూ వ్రక్షకుండవనైన నీ అంశం వైన పురుషుని కి నీ అనుగ్రహంబుచేతం ప్రేరితయ కర్మయ బలయను ప్రధానలింగును నైన మనం బును నియమాయసృజిసవిద్యాపితవి బును వేదోక్త ప్రధానం బును సంసారచక్రాత్మకంను నిన్ను సేవింపక నియమిీతీంప నొకను సమర్థుండు నిర్జిత విజ్ఞాననిర్జితబుద్ధిగణుండవ నీవు నీవరణవశీకృతార్యసాధనశక్యైన కాళంబు మాయతడంగూఢషోడవియుంబైన సంసారచక్రంబుజే చుండు సంసారదావదనసంతప్యమానున్ను రక్షింపు జనులుదిక్పాలుర సంపదాయు విభవరుదురు భవ్యంబులూసు అవంతయును రోషహాసదృంభితమైన మాతండ్రిబుమముడిమేమజేసి విహతూనట్టివీరుచేతనిమిషమాత్రం గుననే ్రువములూావుు బ్రహ్మాదుల శ్రీవిభవం బులు జీవితములు కాళ రూపకడునుక్రమునిచేత విదళితములగూ వేయు ఇతరమేనుల్ల నిమీదియరుక కుంత కలిగియూన్నది గొలుతుండమావులవంటి భద్రముల సార్థములం సుమర్త రోగ నిధానేహము విరక్తుడు కాకయమన్మ వన్నిప్పుడుదత్తుడై కనాడు चे रंडु पारमु चेरंडुपार दुष्टसौख्यपर परम बुन श्रीमहिला महेश सरसीहगर्भुल नीमहोदमकंबुचे नयदाननमुयन नीवु बालुडन సంభవుడా తామసవంశసంభవై ఉగ్రరజోగొ నిస్సీమదయంగరాంబుజముశీర్షముజేర్చుటోమీశ్వరా మహాత్మాజనులైన బ్రహ్మాదులందును దుర్జనులైనమాయందును సేవానుూరం వక్షాపక్షంబులు కల్పవృక్షంబు చందంబున ఫలప్రదానబు సేయుదువు కందర్పసర్పసమేతంబగు సంసారకూపం వురంగూలుచున్నమూఢజనులంగూడికూలిదీయృత్యుండగూ నారదునియనుగ్రహంబుజేసి నీకృపకుబాతృతి నన్ను రక్షించి మజ్జనకునివధీంచుటనాయందో పక్షపాతంబూకాదనసంహారంబును శిష్టభృత్యమునిజనరక్షాప్రకారును నీకు నైజగుణంబులోబునివ గుణాత్మకం వైన విశ్వంబు సృజీంచి అందం ప్రవేశించి హేతుభూతయ రక్షక సంహారకాది నానారూపనుండుతో సదసత్కారణకార్యాత్మకం వైన విశ్వంబునకుబరమకారణంబునీవ నియమాయేతీడూదాన బుద్ధి వికల్పం బుదూచుగాని నీకంఠెనుయులేదు బీజం బురందు వస్తుమాత్రభూతసూక్ష్ను వృక్షంబునం నీలవాదివర్ణంబును ఖలుగూ తిరంగున వింబున నీయందజన్మస్థితి ప్రకాశనాశంబులు నీచేతనైన విశ్వంబునీయందనిలుపుకొని తుల్లి ప్రళయకాలపారావారర్ణగేంద్రపర్యంకంబున క్రియారహితుండవై నిజసుఖానుభవంబు సేసు నిద్రితుని భంగియోగ నిమీలిలోచరుండవైయుండు కొంతకాలంబున కున్జ కాల శక్తిచేత ప్రేరితంబులై ప్రకృతిధర్మంబుల సత్వాగుణం బురణంగీకరించి సమాధి చాళించి వెలుంగు చున్ననీ నాభియొ వటీజము వరణం భవించు వటంబుతిరంగున కమలంబు సంభవించే అట్టికమలంబున నాల్గుమౌల బ్రహ్మ జన్మించి దిశలు వీక్షించి కమలంబునకునుండైన రూపంబులేకుండుచి జలాంతరాళంబు ప్రవేశించి జలంబులూ నూరు దివ్యవత్సరంబులు విదకి తన జన్మంబున కుదానకారణంబైన నిన్ను దర్శింపసమర్థుండుగాక మగిడి కమలంబు కడకుంజని విస్మయబునుంది నిర్భర తపంబు చేసి చిరకాలంబునిర్భరతంబుచేసి పృథివీయందూ గంధంబు గను చందంబున తనయందు నానాసహస్రవదనశిరోనయన నాసాకర్ణవక్భుజకరచరణుండును బహువిధాభరణుండును మాయాకలిండును మహాలక్షణలక్షితుండును నిజప్రాశదూరీకృతముండును పురుషోత్తముండునూనైనా నిం దర్శించే అయ్యవసరంపునా ఘోటకవదనుడవై మధుకైటం నృంచి బాటించి నిగమగణములనిల్లం అజునకిచ్చి నూటస్థుడవీశ్వరుడబు కో విద్యా ఇవిధంబున కృతత్రేత్వాపరంబులను మూడు యుగంబులూనుయమానవని జలచరాకారి లోకంబులను ధరీంపుచు హరీంపుకూలర్మంబులం ప్రతిష్ఠింపుచూ నూ ద అవధరింపు కామహర్షాది సకలితమీ చిత్తంబుయింతనపదవిరదు मरगी चुक्कु मधुरादिलमरगिचुक्कुचु जिह नीवर्णनमुनकुनिगुड़ी नी सुंदरी मुखमुलूगोरेडु चूर्क तवकाकुपैदु वुर्भाषु विन गोवीनुनवु युष्मकथा कथा मुलु ఘ్రాణమురవడిరుగు దుర్గంధముల దుగొలు పద వైష్ణవర్మమునకు అణగి కర్మేంద్రియములు పురుషు గలసూ సవతులు గృహమెధి గలసూ ఇవ్విధంబులంద్రియ బులచేతం జిక్కువడీ స్వకీయ పరకీయ శరీరం బులందు మిత్రామిత్రం బులసేచు జన్మ మరణున దుచు సంసారవైతరణే నిమగ్నం వైనలోకరుద్ధరించుతవస్థితిలయకరణుండవైన కుంగతర్తు భవీయ సేవకులమైన మాయందు భగవద్ దివ్య ప్రియభక్తులైన వరణముధరి ప్రాప్తైక భగవద్దివ్యగణానువర్ణనసుధాప్ైకచిత్తుండనై ెడడన్ సంసరణోగ్రవైతరణికిన్నాైతావకీయస్తోత్రమున మాయాసౌఖ్యభావంబులన్ సుగతింగననిమూఢులంగ నిమీన్ శోకిం ముంద్రులుజ విముక్తికాలై విజనస్థలంబులాపంబులాచరిురు కాముకొల్లకయుండువారికి నీకంటొండు శరణంబులే నిం సేవించద కొందరు కాముకులు కరద్వయక చేతందనియని చందంబున తుచ్చమ పశుపక్షి క్రిమి కీట సామాన్యంబైన మైథునాదిగృహి సుఖంబులనియకడపటతిదుఃవుదురు నీ ప్రసాదంబుగల సుగుణుండుష్కాండయ్యుండు మౌనవ్రత జప తప్రుత్యయనంబును నిజర్మవ్యాఖ్యానవిజనస్థల నివాస సమాధురును మోక్షల ఐనని విపదూనింద్రియజయే నివానికి భోగాథంబులై విశ్రమింశు వారికి జీవనోపాయబులై డాబికుల వార్తరంబుల సఫలం బులూ గావు భక్తిలేకభవదీయ జానంబులే రూపరహితుండమైన నీకు బీజాంకూరంబులకైవడి కారణకార్యంబుల సదసద్రూపంబులు రెండును ప్రకాశమానంబులూ ఆ యందును భక్తిగం బునబుద్ధిమంతులు మథనంబున దారుూలందూ వేడిరంగున నింబుడందురు పంచభూతన్మాత్రంబులూను ప్రాణబుద్ధీంద్రియబులూను మనోహంకారచిత్తంబులు నూన్నీవ సగుణంబును నిర్గుణంబునూన్నీవ గుణాభిమానుడైజన్మ మరణం బురణొందు విబుధులాద్యంతంబులుక నిరుపాధిండవైన నిమ్రుంగరు తురైన విద్వాంసులు వేదాధ్యయనాదివ్యాపారులుమాని వేదాంత ప్రతిపాదండవగు నిన్న సమాధిశేషంబురంగి సేవింతురు అధిగావున ీ గృహాంగణ భూమినిటలంబు మో మోదీంబుమృక్కడేని నీ మంగళస్తవ నికరవర్ణంబుల మారులూ కబలూ కడేని నీయీనములూగా నిఖిలకృత్యంబులు ప్రియవములర్ బుజముల నిర్మల డే నీపదాంబుజముల నిర్మలహృదయుడీ చింతి మువజికడేని సేవజేయరాడేని నీకేవేయరాడేని బ్రహ్మంబుజందగలడే ైనోవ్రతయోగి మహాత భవీయదాస్యోగంబు కృపసేయొము అని ప్రణతుంండైన ప్రహ్లాదు నివర్ణనంబులకు మెచ్చి నిర్గుణుండైన హరి రోషంబు విడిచి ఇట్ల सतोषिंचि नीचरमूलकुंसमौगाकर्वांछितभमेलगरुणा नी तोंडन चिंतु भक्तकामदुने बु दुर्लोक्युन जंतुश्रेणि की नु जूचि न पुनर्जन्मुदर्भ का सकल नन्नु विद्वांसुलखिल्र विभुड़न नु कोकुलिमटनसुगोदुरीद కోరుమెద్ది గుర్ర నీవు